ఒక ఊళ్ళో రాముడు అని చెప్పి ఒక అబ్బాయి ఉండేవాట ఇప్పుడు చాలా మంచివాట ఎవరికన్నా హెల్ప్ కావాలంటే చేసి పెట్టారు ఏ పని కావాలంటే ఆ పని చేసి అందుకని వాళ్ళందరూ చాలా మంచి వాడుకుంటూ వాడికి కూడా ఏం కావాల్సి వచ్చినా అందరూ ఇస్తూ ఉండేవాళ్ళ మరి చాలా మంచి గోడ్ బాయ్ అని పేరు వచ్చేసింది అది చూసి ఆ ఊళ్ళో చంద్రుడు అని చెప్పి ఇంకొక ఆయన ఉన్నట్ట ఆయనే కొంచెం కోపంగా ఉండేది వాడికి మా మంచి పేరు వస్తుంది నాకు రావట్లేదు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండేవాట ఈయన కూడా చెడ్డవాడు కాదు కానీ రాముడు ఇంత మంచివాడు కాదు ఒకసారి ఆమె ఎంతట రాముడు వాడు ఉంటున్న ఊళ్ళో ఒక నువ్వు కాస్త మన ఊరికి పక్కనే ఇంకో ఊరుంది ఆ ఊరికి వెళ్ళి నాకు వస్తువులు కావాలి కొన్ని తెచ్చిపెట్టరా అని చెప్పి వస్తువులు ఏమేమి కావాలో ఒక మీద రాసిచ్చి కాస్త డబ్బులు ఇచ్చి పమ్మన్నట్ట రాముడు పెడుతున్నాడు ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో చిన్న ఫారెస్ట్ కూడా ఉంది రాముడు పెడుతుంటే అదే టైంకి చంద్రుడు కూడా అదే ఊరికి పెడుతూ ఉన్నట్ట సరే ఇద్దరు కలిసారు ఇద్దరు ఎక్కడికి ఎడుతున్నావు అంటే ఎక్కడికి వెళ్తున్నామో అని చెప్పుకున్నారు ఓహో ఇద్దరం ఒకే ఊరికి వెళతున్నప్పుడు విజివుడిగా ఎందుకు ఇద్దరం కలిసే పెడదాం అది బయలుదేరేస్తాడు బయలుదేరాక కొంత దూరం వచ్చాక ఇంకా ఊరు దగ్గరికి వచ్చేస్తుండగా చంద్రుడు అన్నట్టే రాముడు మనం చాలా నడిచి వచ్చాము ఇప్పటిదాకా ఎందుకంటే ఆ ఊరికి ఈ ఊరికి మంచిదో బస్సు అవి లేవు నడుచుకుంటూ వెళ్ళాలి ఫారెస్ట్ నుంచి నడుచుకుంటూ వచ్చాం కదా కాసేపు రెస్ట్ తీసుకుని తర్వాత పెడదాం ఇంకా ఆ ఊరు వచ్చేసింది పక్కనే కదా అన్నట్టు రాముడు సరే అన్నట్ట అని రెస్ట్ తీసుకోమనేసరికినా వాళ్ళు శుభ్రంగా ఒక పంచి తీసుకుని నేల మీద వేసుకుని దాని మీద పడుక్కొని గుర్ర అంటూ నిద్రపోయేట వాడు నిద్రపోయేదాకా చంద్రుడు వెయిట్ చేశాయట వెయిట్ చేసి తర్వాత ఏం చేసాయట జోగ్గాను రాముడు జేబులో చేయి పెడితే డబ్బులు కనిపించాయట అవి తీసేసుకుని తను జేబులో పెట్టినట్ట అంటే చంద్రుడు దొంగని కాదు వాడు ఎందుకు చేశాడంటే ఇప్పుడు రాముడు జేబులో డబ్బులు లేవు డబ్బులు లేకపోతే ఏమవుతుంది అక్కడ షాపు దాకా పెడతాడు షాపు దాకా వెళ్ళాక అక్కడ వాడు కావాల్సిన కొనుక్కోవడానికి జేబులో డబ్బులు లేవు కనుక వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి మళ్ళీ ఊరంతా వెనక్కి వెళ్ళాక అక్కడ అందరూ వాటి తిడతారు ఇదేమిటి డబ్బు లేకుండా ఎందుకు వెళ్ళు డబ్బు లేకుండా పారేసావా అంటారు అప్పుడు అంత గుడ్ బాయ్ అయిపోయిన రాముడుకి బ్యాడ్ నేమ్ వస్తుంది అని చంద్రుడు అనుకున్నట్ట సరే బాగానే ఉంది పడుక్కున్నట్ట చంద్రుడు పడుకున్నట్ట పడుక్కున్నా కాసేపటికి ఏమైందిట ఆ చెట్టు మీద ఒక కోతుందిట ఆ కోతి చంద్రుడు రాముడు జీవులోంచి డబ్బు తీయడం చూసిందిట కోతులు ఏం చేస్తాయంటే మనం ఏదైనా పని చేసేప్పుడు చూస్తే అవి కూడా అలాంటి పనే చేస్తాయి అప్పుడు ఆ కోత ఏం చేసింది ఇప్పుడు డబ్బంతా చంద్రుడి జేబులో ఉంది కనుక చంద్రుడి జేబులో పెట్టి ఆ డబ్బంతా తీసేసి రాముడు జేబులో పెట్టి పారిపోయింది అక్కడ నుంచి ఇద్దరు నిద్రపోతున్నారు కదా ఇద్దరికీ ఆ తెలియదు సరే కాసేపు ఇద్దరు లేచారు లేచి ఆ ఊరికి బయలుదేరారు ఆ ఊరి దగ్గరికి రాగానే చంద్రుడు అన్నట్ట రాముడు నీ పని నువ్వు చూసుకో నా పని నేను అని ఇద్దరు తలో వైపు వెళ్ళారట చంద్రుడికేమో అక్కడ అన్ని కొనుక్కుందామంతా చూసేసరికి జేబులో డబ్బులు లేవు ఎందుకు లేవు డబ్బులు వాడు డబ్బులన్నీ కోర్తి తీసుకెళ్ళి రాముడు జేబులో పెట్టేసింది మరి రాముడు ఏమో వాడికి కావాల్సినవన్నీ కొన్నాట్ట చూస్తే నా దగ్గర ఎన్ని పైసలతో వచ్చాను నేను ఎంత ఎందుకు కొన్నాను ఇంకా ఎంత ఉండాలి లెక్క వేసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయట ఎందుకు ఉన్నాయి చంద్రుడు డబ్బులు కూడా కోతి వీడి జీవులో పెట్టేసింది మరి ఓహో నేను ఏదో లెక్క డబ్బులు బాగానే ఉన్నాయి అయితే నేను కూడా మంచి డ్రెస్సు కొనుక్కుంటాను అని డ్రెస్ కొనుక్కున్నాట్ట అంత బాగానే ఉంది ఇంటికి వచ్చేసట చంద్రుడు వచ్చాడు వీడు ఏడుతూ వచ్చాడు వచ్చాక తర్వాత చంద్రుడితో వీడు అన్నట్టడు ఒరే నాన్న నాకేమో ఏమైందంటే నా జేబులో కొంచెం పైసలు పెట్టుకుంటే అవి చాలా ఎక్కువైపోయాయి ఎలా ఎక్కువయ్యాయో తెలియదు అందుకోసం నేను మంచి డ్రెస్సు కొనుక్కున్నాను చూడు అని చూపించేట వీడికి అర్థమైంది ఓహో నా డబ్బులు కూడా వారి జేబులోకి వెళ్ళిపోయాయి కానీ ఏమంటాడు గట్టిగా అంటే అందరూ చచ్చా నువ్వు బ్యాడ్ బాయని తిడతారు అలా దొంగతనం లూజ్ మొత్తం డబ్బులు పోయే నీకు అని తిడతారు అందుకని వాడికి ఏం మాట్లాడడానికి లేకుండా గ్రాఫ్చూప్గా ఊరుకుని మర్నాడు మళ్ళీ వెళ్ళే ఊరికి వాడికి కావాల్సిన వస్తువులు కొనుక్కొని వచ్చాట అప్పటి నుంచి ఇంకా రాముణ్ణి ఏడిపించాలి అనుకోకుండా వాడితో చక్కగా ఫ్రెండ్ లాగా ఉన్నాట్ట ఓకే